క్షరచాక్షర ఏ క్షర సర్వాణి భూతాని లోపస్థోక్షర ఉచ్యతే ఇక్కడ పురుష శబ్దాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అంటే ఒక ఫిలసాఫికల్ విషం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ పురుష శబ్దము అక్కడ ఫిట్ అవుతుంది ఆ విషం లబితే ఫిట్ కాదు ఇప్పుడు మీరు గమనించండి సినిమా తెర మీద మీరు ఒక నాయకుడిని చూస్తారు మీరు యథార్థంగా లోతుగా పరిశీలించినట్లయితే ఆ నాయకుడు ఏమిటి ప్రకాశమే ప్రకాశమే నాయిక నాయకుడు మేళ్ళు నాయిక ఫిమేళ్ళు లింగభేదము గలదు కానీ జాగ్రత్తగా ఈ లింగము ఇత్యాదులను మీరు అధిగమించి జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే నాయిక కూడా ప్రకాశమే కళనాయకుడు ఒకడు ఉంటాడు ప్రతి నాయకుడు అంటారు ప్రతి నాయక సో ప్రతి నాయకుడు కూడా ప్రకాశమే నిజానికి ధర్మము అధర్మము ఇటువంటి తేడాలు కనపడతాయి నాయకుని ఎందు ధర్మం ఉంటుంది ప్రతి నాయకుని ఎందు అధర్మం ఉంటుంది నాయకుని ఎందు ప్రేమ ఉంటుంది ప్రతి నాయకుని ఎందు ద్వేషం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కానీ అవన్నీ యథార్థములా కనబడుతూ ఉంటాయి ఇమోషన్స్ ఇవే విను వాస్తవంలో ప్రతి నాయకుడు కూడా ప్రకాశనే ప్రాణం లేనివి కొనుంటాయి కొండ అది కూడా ప్రకాశనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది జడము అవి కూడా ప్రకాశమే చెట్టు చేమ వాటి ప్రాణం ఉంటుంది కథలు అవి కూడా ప్రకాశమే ఇంకొకటి అడుగుతా చెప్పండి కొన్ని సినిమాల్లో ముఖ్యంగా ఈ హార్ సినిమాస్ ఉంటాయి అంటే భయమును కలిగించే సినిమాలు భయానక రసాన్ని పోషించే సినిమాలు అర్ధరాత్రి పన్నెండు గంటలు అంతా చీకటి అమావాస్య రాత్రి పైగా అంతా చీకటి ఆకాశమంతా మేఘములు అలముకున్నాయి కన్ను పొడుచుకున్నా కానవచ్చుటం లేదు సరిగ్గా అదే సమయంలో తాంబరం మెయిన్ రోడ్డు మీద యుగంధర్ గారు నడిచి వెళ్తున్నారు ఇలాంటివి ఎవరు చదువుంటారు మీరు చెల్లప్పుడు సో ఇది సినిమాలో కనపడుతుంది సినిమాలో కనపడితే ఆ నల్లని తాజ్ అది ఏమిటది ప్రకాశమే సింహ చీకటి అదేమిటి కాబట్టి సినిమా తెర మీద ఉన్నవి అన్నీ కూడా వాటి వాటి ధర్మములు పరస్పర విరుద్ధములుగా ఉన్నప్పటికీ అక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది అదేమిటి అది ప్రకాశమే చీకటి ప్రకాశమే వెలుగు ప్రకా అన్నీ ప్రకాశమే ఇది అర్థమేం లేదండి అదేవిధంగా మీ మీరు ఒక మనిషిని ఒక ఒక కొండను చూశాడు అనుకోండి ఒక ఘటము ఘటం వేదాంతులకి ఘటం కదా ఘటాన్ని చూస్తాను ఇప్పుడు మీరు చూసిన ఘటము బయట ఉన్నది ఏదో ఉంది మీరు చూసిన ఘటము మీ కంట్లో ఉంటుందండి మీ కంట్లో ఘటన్ని కనపడుతుంది కంట్లో మీరు ఘటాన్ని చూసుకున్నప్పుడు మీ కన్నుకేసిన ఏం చూసాను అనుకోండి మీ నల్ల గుడ్డుకేసిన ఏం చూశాను అనుకోండి మీ నల్ల గుడ్డులో ఏముంటుంది ఘటం యొక్క షేప్ ఉంటుంది మీరు ఘటాన్ని చూస్తున్నప్పుడు నేను నీ గంట్లోకి చూస్తే కంట్లో ఉంటుందా ఘటము బుద్ధి ఎందుంటుందా బుద్ధి ఎందుకుంటుందా బుద్ధి అంటే చైతన్యం యొక్క వెలుగుకే బుద్ధి అనిపేరు కాబట్టి మీరు ఘటము అని మీరంటే ఘట జ్ఞానము కంటే ఘటము భిన్నముగా లేదు ఘట జ్ఞానానికే ఘటము అని పేరు రూపంగా ఉన్న ప్రకాశానికే హీరో అని పర్వతం రూపంగా ఉన్న ప్రకాశానికే పర్వతం అని ప్రతి నాయకుడు రూపంగా ఉన్న ప్రకాశానికే ప్రతి నాయకుడు అలాగే మీరు చూసే సర్వము వాటి వాటి జ్ఞానముల కంటే భిన్నముగా ఉండదు కాబట్టి మీరు పర్వతము అంటే అర్థమేమిటి ది నాలెడ్జ్ ఆఫ్ ది మౌంటైన్ కాన్షియస్నెస్ అంటారు మీకు మౌంటైన్ తెలిస్తే ఆ జ్ఞానానికే మౌంటన్ పేరు ఏమండి ఘటము తెలిస్తే ఆ జ్ఞానానికే ఘటము అని పేరు కాబట్టి కాన్షియస్నెస్ అంటే ఎరుక ఆ జాగ్రత్త చేతన జాగ్రత్తలో ఒక ఎరుక మీ నిండి ఉంటుంది ఆ ఎరుకలోనే ఘటము పటము కొండ కోన అన్నీ ప్రకాశిస్తాయి సకల జగత్తు కూడా ఆ ఎరుక ప్రకాశిస్తుంది ఏమండి ఇప్పుడు నిజానికి పృథివీ అన్నది జడముగా భాషించిన పృథివీ అనేది పృథివీ చేతన కంటే భిన్నంగా లేదు కాబట్టి పృథివీ చైతన్యమే అగ్ని జడముగా భాషించినా అగ్ని యొక్క జ్ఞానానికే అగ్ని పేరు కాబట్టి అగ్ని కూడా చైతన్యమే ఇప్పుడు ఆకాశము జడముగా భాషిస్తుంది కానీ ఆకాశము యొక్క జ్ఞానం ఉండదు కదండి ఆకాశము యొక్క జ్ఞానం ఉంటేనే ఆకాశం ఉంటుంది ఆకాశము యొక్క జ్ఞానము అది చైతన్యమే కాబట్టి చైతన్యం కంటే భిన్నంగా కుసం జుట్టేజో వాయు ఆకాశములనే పంచభూతములనేవి లేవు ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారు అక్కడ ఉన్న జడమైన విగ్రహము విగ్రహమా వెంకటేశ్వర స్వామి లేకపోతే ఆ జడమైన విగ్రహము ఏ చైతన్యమునందు ప్రకాశించిందో ఆ చైతన్యమా వెంకటేశ్వర స్వామి ఏది ఆ చైతన్యమే వెంకటేశ్వర స్వామి జడమైన విగ్రహం కాదు స్వామి అంటే ఆ విగ్రహమును దర్శించిన భక్తుని యొక్క చైతన్యం ఆ స్వామి అనే రూపము చేత పరిచ్ఛిన్నమైన చైతన్యం ఏది కదో అదియే వెంకటేశ్వర స్వామి విజేతలనే దర్శకులు లేనిదే సినిమా ఉంటుందా ఉండదు వినివాడు లేనిదే మ్యూజిక్ ఉంటుందా ఉండదు భక్తులు లేనిదే భగవంతుడు ఉంటాడా ఉండదు భక్తాదిన భగవాన్ నహి హోసక్తా భక్తుడంటే భక్తుల యొక్క చేతన ఎందు ప్రకాశించాలి కాబట్టి సకల జగత్తు కూడా చేతన ఎందే ప్రకాశిస్తోంది కనుక చైతన్యము కంటే భిన్నంగా ఏదీ లేదు అవునండి కాబట్టి ఈ పంచభూతాత్మకమైన జగత్తు అంటే అర్థం ఏంటి పంచభూతాత్మకమైన జగత్తు ప్రకాశించే చైతన్యము నేను అంటే అర్థం ఏంటి నేను రూపముగా ప్రకాశించే చైతన్యము నువ్వు అంటే నువ్వు రూపంగా ప్రకాశించే చైతన్యము లేబుల్ అంటే టేబుల్ రూపంగా ప్రకాశించే చైతన్యము పృథివీ అంటే పృథిలీ రూపంగా ప్రకాశించే చైతన్యము సర్వము చైతన్యమే చైతన్యము కానిది ఏది లేదు ఇది అవునా అర్థమైందా జగత్తుని సర్వమును ఎవరైతే చైతన్యముగా దర్శిస్తారో వాళ్లే తత్వము తెలిసినవారు జగత్తుని ఇది జడము అది జడము అని వారికి తత్వము తెలియలేదు జడమనేది చైతన్యమునందే కల్పితము యార్థం కాదు చైతన్యమే యథార్థము కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి పృథివీ జడమా చేతనమా చేతనము అంచేతనే పృథివీ దేవత ఆపహ అప్పులు అప్పులంటే లోన్స్ అని కాదు నీరు నీరు జడమా చేతనమా అంచేతనే ఆపో దేవత అందుకనికే మనకి భిన్నంగా గోదావరి అనే పేర్లు దేవతలు అవి అందుకోసం వచ్చేది ఫండమెంటల్లీ ఆపహ దేవత అగ్ని దేవత వాయు దేవత ఆకాశ దేవత సకల పంచభూ సకల అంటే పంచ పంచభూతములు దేవతయే ఎందుకని చైతన్యం కంటే భిన్నంగా ఇది లేదు కాబట్టి పంచభూతముల గురించి చెప్పేప్పుడు పంచభూతాత్మకమైన పురుషుడు అని చెప్పచ్చు కదా అదే క్షరఃపురుష అంటే ఎందుకంటే పంచభూతములు పుట్టి గిట్టుతాయి కానీ పంచభూతములనేవి చైతన్యం భిన్నంగా ఏమీ లేదు కాబట్టి పుట్టి గిట్టే పంచభూతములను క్షరపురుషుడు అని ఈ పంచభూతములు ఏ మాయాశక్తి నుంచి పుట్టాయో ఆ మాయాశక్తి కూడా జడముగా గ్రహించబడినా చేతనము కంటే భిన్నంగా జడమనేది అసలు ఉండదే ఉండదు కాబట్టి శివుణ్ణి విడిచిపెట్టి శక్తి లేనే లేదు శివుడు చేతనుడు శక్తి జడము శక్తి శివుణ్ణి విడిచిపెట్టి ఉంటుందా ఉండదు కాబట్టి శక్తి శక్తిత్వము జడత్వము కల్పటము కనుక ఆ మాయాశక్తి కూడా చేతనమే చేతనే మాయాశక్తి వచ్చిన చైతన్యానికే మాయాశక్తి అని పేరు కాబట్టి ఆ మాయాశక్తికి కూడా మనము పురుష అని పేరు పెట్టచ్చు కాబట్టి ఈ జడమైన జగత్తుని చేతనముగా దర్శించి పురుష అని పేరు పెట్టారు ఈ జగత్తు ఏ మాయాశక్తి నుంచి ఆవిర్భవించిందో ఆ జడమైన మాయాశక్తిని చేతనముగా దర్శించి దానికి పురుషులని పేరు పెట్టారు ఇంకేం మిగిలింది జగత్తు మాయాశక్తి అయితే ఇంకేం మిగిలింది పరమాత్మ మిగిలేడు పరమాత్మని పురుషుడు అనడానికి అభ్యంతరమైంది అభ్యంతరమే లేదు కాబట్టి ఎంతమంది పురుషులు తేలేనప్పటికీ జడమైన జగత్తుకి అనే ఉపాధి చేత పరిచ్ఛిన్నమైన చేతనుడనే పురుషుడు ఒకడు మాయాశక్తి అవచ్ఛిన్న పురుషుడు ఇంకొకడు నిర్గుణ పరబ్రహ్మ పరమాత్మ ఇంకొకడు ముగ్గురు పురుషులు వచ్చారు జగత్తు మిథ్య మాయాశక్తి పరమాత్మ కంటే భిన్నముగా లేదు ఇప్పుడు ఎంతమంది పురుషులు మిగిలారు ఒక్కరే పురుషుడు అది కథ నేను మొత్తం మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పేశాను ఇప్పుడు ఇంకా స్మూత్గా శ్లోకాలు ముందుకు వెళ్ళిపోతాయి ఒక తారిక అంటే అథ అన్నారంటే ఓహో ఇంకా ఏదో భగవత ఈశ్వరస్ నారాయణాఖ్య విభూతి సంక్షేప ఉంటే గాడ్ అని ఇంగ్లీష్లో దేని ఏ తత్వాన్ని మనం అనుకుంటున్నామో దానికి భగవాన్ అని పేరు భగవంతుడు అంటే అష్టైశ్వర్యములు లేకపోతే షడ్గుణములు గలవాడు భగవంతుడు ఆయన్ని సకల జగత్తును అంతర్యామిగా ఉండి నియ నియమి ఉన్నాడు కనుక ఆయనకి ఈశ్వరుడు అని పేరు ఓకే ఆయన ఇన్ పర్టికులర్ సకల ప్రాణుల హృదయంలో సర్వస్వచాహం హృది సన్నివిష్ట అని పైనే చెప్పారు కదా సకల ప్రాణుల హృదయంలో నివాసం చేసి ఉన్నాడు కనుక నారాయణుడు అని పేరు నారాయణ శబ్దాన్ని కీలాజియన్స్ దాన్ని డిస్చార్ట్ చేసి పెట్టారు శీలా జీఎన్స్ ఏం చేశారంటే నారాయణుడని ఆయన అక్కడెక్కడో కూర్చుని ఉంటాడు అని ఫిక్స్ చేశారు కాదండి ఇప్పుడు అక్కడే ఉంటాడు కదా అవతారాలు ఏమో ఉన్నాయి రామావతారం కృష్ణావతారం ఉన్నాయి ఏదో అంటున్నారు కదా మరి అప్పుడు ఇప్పుడు అవతారాలే కదా అవతారం టైంలో ఏమిటి పరిస్థితి అంటే అవతారం టైంలో కూడా నారాయణుడు అక్కడే కూర్చుని ఆయన యొక్క ఒక చిన్న పార్ట్ ఓ ముక్క అవతారంగా వస్తుంది వాళ్ళకి సమస్య అలా చెప్పాల్సిన సమస్య ఎందుకు వచ్చిందంటే నారాయణుడు కృష్ణుడిగా అవతరించేసి వచ్చేసేట వైకుంఠం ఖాళీ అయిపోతుంది వైకుంఠం ఖాళీగా ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉండడానికి ఇష్టపడదు ఆవిడ కిందకు వచ్చేస్తుంది అందరూ కిందకు వచ్చేస్తే ఇంకా వైకుంఠంలో ఇది ఎలా ఉందంటే మీరు కష్టపడి శృంగేరి వెళ్ళారనుకోండి స్వామీజీ లేరండి అంట ఇక్కడి నుంచి రెండు రోజులు ప్రయాణం చేసి రైల్లో వచ్చి చీరా శృంగేరి దగ్గరికి వెళ్ళేప్పటికి కాబట్టి దర్శనం ఎప్పుడవుతుందండి లేరండి స్వామి ఎప్పుడు వస్తారంటే మూడు నెలల తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే మధ్యప్రదేశ్లో ఉంది అలాగే వైకుంఠానికి వెళ్ళేప్పటికి వీడి భక్తుడు వీడి యజ్ఞాలు యాగాలు చేసి కొంత పుణ్యం మూటగట్టి వైకుంఠం చేరుకుంటాడు దేహత్యాగం చేసేది చీడా వైకుంఠానికి వెళ్ళి వై విష్ణువు దర్శనం అంటే లేదు ప్రస్తుతం ఊళ్ళో లేదు అవుట్ ఆఫ్ స్టేట్ ఎక్కడున్నారంటే భూలోక నేను భూలోకం నుంచే వచ్చాను వెయిట్ చేయని పనులు ఉండండి అలాగే ఆయన వచ్చినప్పుడు దర్శించాలి అలాగే ఈ థియాలిటీ ఇజ్ హ్యూజ్ ప్రాబ్లమ్ దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అని మీకు వాళ్ళు ఏం ఈ ప్రాబ్లమ్స్ మనిషిని అందరిది కార్పెట్ పుష్టి చేసి దానికి ఏం కూర్చున్నారు దుమ్మంతా కార్పెట్ కింద చూసేసి దాన్ని కూర్చుట్టుగా ప్రశ్నలు ఎవడూ వేయకూడదు ప్రశ్నలు వేస్తే అంత సమస్య నారాయణ శబ్దాన్ని భగవత్ శంకరుడు ఇక్కడ ఎందుకు వాడారో తెలిసిన పైన సర్వస్వచాహం హృతి సన్నివిష్ట అన్నారు కనుక శ్రీకృష్ణుడు వెంటనే నారాయణాక్షస్య ఆ పరమాత్మకి నారాయణుడు అని పేరు సో ఆ పేరు ఎందుకు వచ్చింది నారా అంటే జీవుడు జీవుడు యొక్క హృదయంలో ఆయన ఆయన ఇల్లు కట్టుకుని కూర్చున్నాడు ఆయన జీవుల యొక్క హృదయాన్నే ఇల్లుగా మార్చుకుని ఆయన కూర్చుని ఉన్నాడు కనుక ఆయనకి నారాయణ అని పేరు ఆ పేరు వచ్చింది ఆయనకి ఆ పరమాత్మ సర్వవ్యాపకుడైన పరమాత్మ ఆయన యొక్క విభూతులు ఆయన అంతటా ఉన్నాడు కానీ విభూతులు అక్కడ అక్కడ ఉంటాయి ఎలక్ట్రిసిటీ అంతటా ఉంది కానీ విభూతి ఇక్కడ ఇక్కడ ఇక్కడ అలా ఉంటాయి అలాగంటే విభూతులను కొన్నిటిని సంక్షేపంగా మనం చూసి ఉన్నాము ఎక్కడ మొదలుపెట్టాము సూర్యుడు చంద్రుడు భూమి పాప సోమ ఇలా మొదలుపెట్టి విభూతులను సకల ప్రాణుల హృదయం కూడా విభూతి అయి అది కూడా విభూతి అయి వేదము యొక్క తాత్పర్యము అది కూడా పరమేశ్వరుని యొక్క విభూతి ఈ విభూతులను చూశాం అయితే ఈ విభూతులను ఇక్కడ సంక్షేపంగా చూశాం విభూతి యోగంలో చాలా విస్తారంగా చూసాం ఇక్కడ ఒరడను విభూతులు చెప్పారు విభూతి యోగంలో మీకు విస్తారంగా డెబ్బై రెండు విభూతులు చెప్పారు విభూతి సంక్షేపం ఉక్త ఈ విభూతులు ఎక్కడి నుంచి వచ్చేయండి విశిష్టోపాధి కృత ఒక అనొక విశిష్ట అంటే ఫలానా అని అర్థం విశిష్ట ఫలానా ఉపా ఆయన అతడు ఫలానా వారి అబ్బాయి అన్నారు అనుకోండి అంటే ఒక పెద్ద అయిన ఉన్నారు వాళ్ళ కొడుకు అని అర్థం అలాగే ఫలానా విశిష్ట ఉపాధి మీడియం ఈ విభూత్ ఎక్కడి నుంచి వచ్చింది అంతా పరమాత్మే ఉంటే మధ్యలో విభూత్ ఎక్కడి నుంచి వచ్చింది ఒకనొక మీడియంలో పరమాత్మ యొక్క ప్రకాశం గొప్పగా కనపడుతున్నప్పుడు దాన్ని విభూతి అన్నారు కాబట్టి విభూత్ ఎక్కడి నుంచి మీడియంని పట్టి వచ్చింది ఫలానా మీడియంని పట్టి వచ్చింది ఏ ఫలానా యదాదిత్యగతం తేజ్యాదిన ఆదిత్యుడి కేసు ఉదయించే సూర్యుడి కేసు చూడండి ఒక విభూతి గొప్ప తేజస్సు మనకు కనపడుతుంది విభూతి నక్షత్రము కూడా విభూతే కానీ మనకి కనపడటం దగ్గరికి వచ్చేప్పటికీ నక్షత్రాన్ని విభూతిగా దర్శించడం కష్టమవుతుంది ఎందుకంటే మినుకు మినుకు మటు ఎక్కడో అలా సూర్యుడు మనకి దగ్గరగా ఉన్న కారణంగా అద్భుతంగా ప్రకాశిస్తూ ఒక విభూతి అనేటువంటి పద అనే వర్ణనకు తగి ఉన్నాడు సో ఇవి విభూతులు సూర్యమండలము అనే ఉపాధి చేతను ఒక విభూతి తయారే చంద్రమండలం ఉపాధితో ఇంకో విభూతి తయారే ప్రతి ప్రాణి యొక్క హృదయము అనే ఉపాధితో ఇంకో విభూతి ప్రతి హృదయంలో ఉండే చైతన్యం ప్రజ్ఞానం అది బ్రహ్మది అది ఆ విభూతి ఆ హృదయంలో మనిషి హృదయంలోనే ఉంటుంది చేబుల్లో ఉండదు ప్రజ్ఞా మనిషి హృదయంలోనే ఉంటుంది కాబట్టి అది ఒక విభూతి ఉపాధిని బట్టి వచ్చింది సో ఇదంతా కూడా మనము చూచినాము టాపిక్ మారుతోంది అందుకోసం గణచిన టాపిక్స్ గురించి మాట చెప్పారు ఇది ఏమిటి చూడబోతున్నాము అథ అధునా క్షరాక్షపాధిప్రవిభత నిరుపాధి కేవలనిర్విధార ఉత్తరకా ఆరే ఇప్పుడు అథవ అధునా ఇప్పుడు తస్య తస్థవ నిరుపాధిక ఉపాధులను తీసివేసిన ఆ పరమాత్మస్వరూపాన్ని చెప్పాలి సూర్యుడు చంద్రుడు మొదలైన ఉపాధుల ద్వారా పరమాత్మస్వరూపాన్ని బోధించడం అయిన తర్వాత ఇప్పుడు ఉపాధులను ప్రక్కనబెట్టి పరమాత్మస్వరూపాన్ని బోధించాలి ఎప్పుడూ కూడా పరమాత్మను పరమాత్మగా బోధించడం అనేది ఏది ఉండదు అలాంటిది ఏది ఉండదు ఒక్కటే ఉంటుంది పరమాత్మ ఎందు ఆరోపించబడిన ఉపాధిని ఒకదాన్ని పట్టుకుని చూడరా ఈ ఉపాధి ద్వారా ఆ చైతన్యం ప్రక ప్రకటమవుతోంది ఆ చైతన్యమే పరమాత్మ కానీ ఉపాధిని మైనస్ చేయటం మర్చిపోకు ఉపాధిని మైనస్ చేయకుండా చైతన్యమే పరమాత్మ అని అన్నారనుకోండి అప్పుడు ఆ పరమాత్మ లిమిటెడ్ అయి ఇప్పుడు సూర్యుని ఉన్న విభూతి పరమాత్మదే అన్నప్పుడు ఆ సూర్యమండలం అనే ఉపాధిని పక్కన పెట్టడం మర్చిపోకండి లేకపోతే ఏమవుతుంది సూర్యమండలానికి పరిమితమై ఈశ్వరుడు ఉంటాడు మిగతా ఈశ్వరుడు కాదు అనే మాత్రం వచ్చిపోతుంది అలా ఉండకూడదు కాబట్టి ఏ ఉపాధిని అధ్యారోపణ చేసి ఒక తత్వాన్ని మీరు బోధించినారో ఆ ఉపాధిని నెగేట్ చేసినప్పుడు మాత్రమే ఆ తత్వము నిగ్గుదేలును నిగ్గుదేలుకా ఆ తత్వము యథార్థంగా మనకి అనుభవానికి వస్తుంది ఉపాధిని నెగేట్ చేయటం మర్చిపోకూడదు అదొకటి గమనించాలి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఉపాధులనన్ని ఎన్నెన్నో ఉపాధులు ఉన్నాయి లక్షలు కోట్లు ఉన్నాయి ఉపాధులు ఈ ఉపాధులనన్నిటినీ రెండుగా ఫిక్స్ చేస్తున్నారు ఎటువంటివి అలా పుట్టి ఇలా గిట్టే ఉపాధులు క్షర ఉపాధులు పుట్టడము గిట్టడము అనేదానికి ఆలంబనంగా ఉంటూ తాను నిత్యంగా కాలప్రవాహంలో నిత్యంగా ఉండేటువంటి ఏ మాయాశక్తి అది అక్షర ఉపాధి అంటే నశించని ఉపాధి ఇది బంగారము అక్షరము నశించదు ఆభరణాలన్నీ క్షరములు వేషిస్తాయి అలా కాబట్టి క్షర ఉపాధిని ముందు చెప్తారు ఆ క్షర ఉపాధిలో ఉండే చైతన్యాన్ని పట్టుకో ఉపాధిని త్రోసుకోవచ్చు అక్షర ఉపాధిలో ఉండే చైతన్యాన్ని పట్టుకో ఉపాధిని త్రోసుకోవచ్చు అప్పుడు ఏం మిగులుతుందో అదే పరమాత్మ దాంట్లో ఇంక ఉపాధులే ఉండవు నిరుపాధి అది కేవలమై ఉంటుంది అది తప్ప ఇంకా రెండవది ఉండదు రెండవది ఉండాలంటే ఉపాధులు రావాలి సూర్యుడు ఒక ఉపాధి చంద్రుడు ఇంకో ఉపాధి చూడండి ఎంత ద్వైతం వచ్చి పడి ఉన్నారు ఎప్పుడైతే మీరు ఉపాధులన్నింటినీ కేటగిరీ రెండు వర్గాలుగా చేసి క్షర ఉపాధి అక్షర ఉపాధి అని అన్ని ఫిక్స్ చేసి క్షరాన్ని నిషేధించి అక్షరాన్ని నిషేధిస్తారో ఇక ఉపాధి అనేది ఏది అప్పుడు కేవల అంటే అద్వయ రెండవది లేని ఆప స్వరూపము నిర్ధారింపబడుతుంది అటువంటి ఇచ్చకే అంటే రెండవది లేని ఉపాధి సంసర్గము లేని శుద్ధ పరమాత్మతత్వమును నిర్ధారించే కోరికతో నిర్దిధారయషయ అంటే శుద్ధమైన పరమాత్మతత్వము నిగ్గుదేలవల వలను అనే ఆకాంక్షతో ఈ క్రింది శ్లోకములు ఆరంభించబడుతున్నవి చెప్పిందండి ఈ శ్లోకాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ ద్వైతవాదులు ఈ శ్లోకాలని బాగా డిశాప్ట్ చేసి పెట్టారు వాళ్ళకి అని ఒక మాట కనపడుతుంది అన్య అన్య అంటే ఈతారాము ఈసారాము రెండు చోట్ల ఈ అన్య అని మాటొస్తుంది ఆ రెండింటిని పట్టుకున్నారు రెండు లక్షల చోట్ల ఏకహ అని ఉంటుంది అది పక్కన చూసేసి రెండు చోట్ల అన్య అని ఆ రెండు పట్టుకున్నారు ఒకటి ఇక్కడ శ్లోకం ఉత్తమ పురుష అని తరువాత శ్లోకంలో రాబోతుంది ఇది పట్టుకున్నారు ముందకోపనిషత్తు కఠోపనిషత్తులోనూ ఒక శ్లోకం రిపీట్ అవుతుంది ఏమిటంటే ద్వాసు సమానం వృక్షం పరిశస్వ జా తయోరన్య త్రిప్ప స్వాతి అనశ్న అభిచాక శి అని ఉన్నాయి ఈ అనే మాట వింటే మహా మహోత్సాహం పడిపోతారు ఎంత ఉత్సాహమో ఎంత ఎందుకని దేవుడు వేరు జీవుడు వేరు కాబట్టి దేవుడు వేరు జీవుడు వేరు అని తెలుసుకుంటే మీకేం లాభం కలిగిందండి మనకేమీ లేదని మీరు అంటున్నారు వాళ్ళు ఏమంటారంటే దేవుడికి కళ్యాణం చేయొచ్చు దేవుడికి కళ్యాణం చేయాలంటే దేవుడు వేరు జీవుడు వేరు అవ్వాలి జీవుడు దేవుడు ఒకటైతే ఇంత కళ్యాణం ఏం చేస్తారు ఎవరిని చేస్తారు కళ్యాణం చేయొచ్చు అని అనేకమైన ఆరాధనలు చేయవచ్చు నేను మీరు చెప్పాను ఓ మహాత్ముడు ఒక డైలాగ్ జీవుడు దేవుడితో అంటాడు ఓ దేవుడా నువ్వు వైకుంఠం నుంచి వచ్చి నా ఎదవకుండా ఉంటే నేను పూజ చేస్తాను అంటాడు అంటే దేవుడు అంటాడు ఇది ఎక్కడ పోలరా నన్ను నేను వైకుంఠం నుంచి వచ్చి నీ ఎదురకుండా ఉండడం ఏంటి నేను సర్వకాలములు నీ హృదయంలోనే ఉన్నా కదా అంటే నా హృదయంలో ఉండడం ఏమిటా నేనేమో వేడుకుండగా బట్టి సిం సింహాసన సమర్థాన్ని అని ఏదో పూజ చేద్దాం అనుకుంటే నువ్వు హృదయంలో ఉంటే పూజ ఎలా చేస్తావు హృదయంలో ఉంటే బయట ఉండదు బయట నేను నేను నీ హృదయంలో సర్వస్యచాహం హృది సన్నివిష్ట సన్నివిష్ట నీ హృదయంలో నేను గట్టిగా నిలిచి ఉన్నాను అంటే నో ఎట్ నాట్ యాక్సెప్టబుల్ నువ్వు నాకు బయట ఉంటే మీకు నేను రకరసింహాసనం సమప్రాయాన్ని అక్షరం వేస్తాం ఎంత ఎంత మతల వ్యవహారం అవుతుందండి రత్రసింహాసనం అని చెప్పి అక్షరం వేస్తారు దానికోసం దేవుణ్ణి హృదయంలో ఉండకూడదు బయట ఉండాలి అంటే అయితే సో కాబట్టి ఆ రకంగా మీరు దేవుణ్ణి కర్మకాండలలో భాగంగా చేయాలంటే మీరు దేవుడు బయట ఉండడం అంటారు మీరు మామూలుగా నేను నేను తప్పు చెప్తున్నట్లయితే నన్ను బిడ్డల్ని నేను ఐ విల్ గెట్ కరెక్ట్ మీరు మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి ఇక్కడేమో గణపతి అక్కడ విష్ణుసేరు అక్కడ గరుడా వారు అక్కడ మూల విరాట్ వెంకటేశ్వర స్వామి ఆ పక్కన ఏమో భూదేవి ఏమన్నా అన్నీ ఒక్కటే అంటే వాళ్ళు ఏమంటారు ఇవన్నీ ఒక్కటే అంటే వాళ్ళు ఏం చేస్తారు కర్ర పుట్టుకున్నారు తర్వాత ఇవన్నీ ఒక్కటే నన్ను వేదం చెప్పిందా ఇక నువ్వు సద్విప్రా బహుధాపదంతి చూడు నువ్వు గంట కొట్టుకుని దండం పెట్టుకునివ్వండి వేదం మంత్రాలని మనం పూజలో చెప్పుకోవడానికి ఉన్నాయి తప్ప ఇవన్నీ దానికి అర్థం చెప్పి నువ్వు ఫిలాసఫీ దాని నుంచి లవుతానంటే మర్యాద దక్కదు కర్ర గంట కొట్టుకుని దండం పెట్టుకుని చెత్తకోపం పెట్టి నీ చేతిలో పొల పొల ప్రసాదం కొంత కొంత వేస్తున్నావు ఇదంతా ఉచితంగా మేము చేస్తుంటే నువ్వు మాకు వచ్చి ఫిలాసఫీ చెప్తానంటే అది కోపడతా కాబట్టి దేవుడు జీవుడు ఒక్కటి మాట అలాంటి పెట్టండి దేవుళ్ళు దేవుడు కాదు దేవుళ్ళు ఒక పుస్తకం అవుతుంది నేను నా నేను కాదు మేము మా దేవుళ్ళు అని మాదేవుళ్ళు దేవుళ్ళు సో సమాజం ఒక దారిలో పోతూ ఉంటుంది కాబట్టి అద్వయము అద్వయ పరమాత్మ యొక్క స్వరూపణము ఈ అన్యహ అనే మాటను పట్టుకుని ఊరికే అలర్ట్ చేస్తే ఏమైనట్టు తత్వారిని తెలుసుకోవాల్సి ఉంటుందండి ఉపాధి అన్యహానే మాట అంటారు ఇప్పుడు సూర్యుడు వేరు చంద్రుడు వేరు సూర్యుడు చంద్రుడు ఒక్కటే అవుతారా సూర్యుడు పొగలు వస్తాడు చంద్రుడు రాత్రి వస్తాడు సూర్యుడు చంద్రుడు ఒక్కటే అంటే పొగలు రాత్రి అనే వ్యవస్థ దెబ్బతి కాబట్టి మీరు ఏమని చెప్పాలి సూర్యుని అందరి ఉపాధిని పక్కన పెట్టి చైతన్యాన్ని పట్టుకో చంద్రుని అందరి ఉపాధిని పక్కన పెట్టి చైతన్యాన్ని పట్టుకో ఒక్కటే అని ఉపాధి నిరాకరణం చేయకుండా మీకు ఏకత్వం సిద్ధించదు ఉపాధి నిరాకరణం చేయాలి కాబట్టి ఆ ఉపాధి దృష్ట్యా అన్యశబ్ద ప్రయోగం తప్ప తత్వము అన్యమనే అభిప్రాయం కాదు మీరు తెలుసుకోవాల మాట ఎందుకంటే అన్య అనే మాటని పట్టుకునే ద్వైతాన్ని ప్రచారం చేసి విధంగా ఉంటారు ఓ మహాత్ముడు కుర్చీలో కూర్చుని ఉపన్యాసం చెప్పాడు అలా చూస్తే అంటే ఓపెన్ ఓపెన్ అయ్యే ఆర్గ్యుటోరియము పక్కన కొబ్బరి జట్లు ఆయన ఉపన్యాసం అనుకున్నారంటే చూడండి జగత్తు సత్యము దేవుడు సత్యము దేవుడు కాదు నారాయణుడు నారాయణుడు సత్యము జగత్తు సత్యము ఉదాహరణకి ఆయన కొబ్బరి చెట్టు కదా ఉదాహరణకి ఈ కొబ్బరి చెట్టు సత్యమంటారా కాదంటారా అని అడిగారు సత్యమండి అన్నారు భక్తులు కదా కొబ్బరి కాయలు సత్యమా మట్టలు సత్యమా కదా కాబట్టి కాలు వేరు మట్టలు వేరు చెట్టు మూల కాండము వేరు కానీ చెట్టు మాత్రం ఒక్కటే అది ఒక్కటే అంటే కానీ ఈ చెట్టు వేరు ఆ చెట్టు వేరు జగత్తు సత్యము ఇది పాఠం ఇది పాఠం మధ్యలో మళ్ళీ నారాయణ అంటే నారాయణుడు సత్యము జగత్తు సత్యం ఇది పాఠం అన్నా ఎగ్జాగరేటెడ్ ఐ హోప్ ఐ విష్ ఐవ్ ఎగ్జాగరేటెడ్ నో కాబట్టి ఆ అన్య శబ్దాన్ని ఆ విధంగా వ్యాఖ్యానం చేసేటువంటి ప్రయత్నం మీరు మీరు గమనించవచ్చు ఇక్కడ అక్కడ ఆ ట్రాప్లో మీరు పడకూడదని నేను అన్య శబ్దాన్ని నేను పైకి తీసుకొచ్చి చెప్పాను అన్యశబ్ద ప్రయోగము యొక్క అభిప్రాయం ఏమనగా ఉపాధి భేదముకే అన్యము స్వరూపక ఒక త్రవమ అతీత అతీత అతీత అనాగత అనంతరాధ్యాయాతారాశీకృత తది అష్టోంగా అంటే ఉపాధి నిరాకరణము చేత అద్వయ ఆత్మతత్వము నిద్రదేలు అనే విషయం అలా ఉంటూ ఉంటే మూడు రాశులుగా చేసి మాట్లాడుతున్నారు ప్రతిదీ పురుషుడే ఒక ఎందుకంటే చైతన్యంగా సర్వము చైతన్యమే కదా సర్వమును మూడు రాశులు చేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమాలో మీకు హీరో హీరోయిన్ మొదలైన జనులు కనపడతారు ఆ జనులందరినీ ఒక రాశి చేయండి అక్కడ చెట్టు జవ కొండ కోన జడములు కనబడతాయి ఆ జడములనన్నింటినీ ఒక రాశి చేయండి ఈ సినిమానంతమీ ప్రకాశింపజేస్తే ప్రకాశం ఒకటి ఉంటుంది అది మూడవది మూడు రాశులు చేశారు అలాగే అక్కడ మూడు రాశులు చేయబోతుంది సర్వమును తీసుకుని మూడు రాసులు చేయాలి సర్వము అంటే ఏమిటండి ఏమిటేమిటి గడిచిన అధ్యాయాలలో చెప్పిన సర్వము ఇంతవరకు రాకుండా ఈ పైన రాబోయే అధ్యాయాలలో చెప్పిన సర్వము ఎన్నెన్ని విషయాలని భగవద్గీత టచ్ చేసిందో అంటే పృథివీ అపహ తేజ వాయు ఆకాశ అగ్ని దేవతలు సూర్యుడు సర్వాన్ని టచ్ చేసింది కదా అర్థజాతము అనేక పదార్థములు వస్తువుల యొక్క సమూహము చెప్పబడింది భగవద్గీతలో గడచన అధ్యాయాల్లో చెప్పారు రాబోయే ఇంకా రాలేదు పదహారు పదిహేను పద్దెనిమిది అధ్యాయం రాబోతున్నాయి అక్కడ కూడా ఎన్నెన్నో విషయాలు మనం చెప్పబోతున్నారు అధ్యాయాలు వీటన్నిటినీ కలిపి మూటగట్టి మూడు రాసులుగా చేస్తున్నారు మూడులో ముందు రెండు చెప్పి తర్వాత మూడవది తర్వాత శ్లోకంలో చెప్తారు ఇది అవతారమౌ పురుషౌలోకే క్షరాక్షర ఏవ క్షరసర్వాణి భూతాన్ని భూతస్థోక్ష లోకే లోకము నుండు ఇమౌ పురుషౌ ద్వౌ ఈ రెండు పురుషులు అంటే చైతన్యములు రెండు గలవు పురుష శబ్దంతో వాడతారు ఎందుకంటే సర్వము చైతన్యమే కనుక మీరు ఆ చైతన్యాంశాన్ని అది జడముగా భాషిస్తుంది కానీ జడత్వము చైతన్యము నుండే కల్పితం చైతన్యంలోనే జడత్వం కల్పితమవుతుంది కాబట్టి రెండు పురుషులు ఇద్దరు పురుషులు ఇద్దరు అంటూ ఉంటాం మీరు మళ్ళీ ఇద్దరు మొగాళ్ళు ఆడాళ్ళు అలా మొదలుపెట్టకూడదు రెండు ఉపాధి పరిచ్ఛిన్న చైతన్యములు అని చెప్పుకోవాలి పురుష శబ్దానికి అర్థం సో ఇవం పురుషం లోకే ఈ రెండులో ఒక పురుషుడు పుట్టి గిట్టే ఉపాధిని కలిగి క్షార పురుషుడు ఇంకో పురుషుడు ఈ పుట్టి గిట్టే వాటికి ఆలంబనంగా ఉంటూ పుట్టకుండా గిట్టకుండా ఉండేటువంటి మాయాశక్తి అక్షరం ఆ ఉపాధిని ఆశ ఆ ఉపాధి పరిచ్ఛిన్నమైన పురుషుడు ఆ పురుషుడికి ఎవరిని పేరు పెట్టారు అక్షర పురుషుడు అంటారు ఇప్పుడు హిమవంతు హిమ హిమాలయ పర్వతాలని చూపించి హిమ హిమాలయము అన్నారనుకోండి అది ఆ పదము జడప్రధానమైన నిర్దేశం అంతే కదా హిమాలయము అంటే జడప్రధానమైన నిర్దేశం హిమవంతుడు అంటే చేతన నిర్దేశం అంటే ఆ జడమైన పర్వతశ్రేణి ఏదిగలదో ఆ జడ పర్వతశ్రేణి చే పరిచ్ఛన్నమైన చైతన్యము నాకు హిమవంతుడు ఇప్పుడు మీరు హిమవంతుడి మీద ఒక కథ రాయాలనుకోండి జడ ప్రధాన నిర్దేశంతో కథే ఉంటుంది హిమవంతుడు ఒక అమ్మాయిని పెళ్ళాగాడు అన్నప్పుడు మీకు హిమాలయము ఒక అమ్మాయిని పెళ్ళాడిందంటే విన్నాను ఎలా ఉన్నది బాగులేదు కానీ హిమవంతుడు అమ్మాయిని పెళ్ళాగాడు అంటే దర్శకురావు కాబట్టి జడ నిర్దేశము చేతన నిర్దేశము రెండు ఉంటాయి అలాగే ఇక్కడ క్షరహ అంటే జడ నిర్దేశము అక్షర పురుష అంటే చేతన నిర్దేశం ఓకే ఇప్పుడు డ్యానిజస్ అన్నారనుకోండి అది జడ నిర్దేశము గంగాజీ అన్నారనుకోండి జీ ఇప్పుడు ఏమిటవుతున్నది చేతన నిర్దేశము గోడావరి అన్నారనుకోండి జడనిర్దేశము గోదావరి మాత అన్నారనుకోండి చేతన నిర్దేశము ఈ పురుష శబ్దం యొక్క విశిష్టత మీకు నేను చెప్తున్నా క్షరహ అంటే జడ నిర్దేశం క్షరపురుష అంటే చేతన నిరుదేశం ఓకే ఇప్పుడు డెబ్భై తేదీలు ఉన్నాడు అంటే జడ నిర్దేశం అవుతుంది కదా మంచి పండితుడు అయితే ప్రేమ గలవాడు అంటే అదేమిటవుతుంది చేతన నిరుదేశం అలాగన్నాడు కాబట్టి రెండు పురుషులు క్షరపురుషుడు అక్షర పురుషుడు క్షరపురుషుడు అంటే ఏమిటంటే పంచభూతాలు పంచభూతాలకే సకల జగత్తు పంచభూతాలేగా క్షరసర్వాణి భూతాలు సర్వాణి అంటే ఐదు ఉన్నవైదు కాబట్టి ఐదు భూతములు పంచభూతములు ఒక రాశి చేసి వాటిని ఒక పురుషుడు అని చేతప్రధానంగా నిర్దేశం చేస్తే ఒక పురుషుడు పంచభూతాలు అయిగా ఇల్లు వాయికలి కొండ కోన ఇవన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి అవన్నీ పెట్టుకోండి పంచభూతాల నుంచే వచ్చాయిగా భౌతిక వికార భూత వికారములకు భౌతికములు అనేట ఆ భౌతికాలను అందించే కనుక ఓ ఒక గుట్ట కింద ఒక రాశి కింద ఆ రాశిని ఉపాధిగా పెట్టినట్లయితే క్షారాపు శుభవుతారు కాబట్టి పంచభూతాలను తీసుకోవచ్చు అయితే భౌతికములు అంటే పంచభూతముల నుండి పుట్టేటువంటి వివిధ వస్తువులు పదార్థములు ఇత్యులు అలా కూడా తీసుకోవచ్చు కాబట్టి ఈ సకల ప్రాణులు సకల భూతములు క్షరపురుషుడు ఈ భూతములను జగత్తునంతని తన నుండి ప్రకటిస్తూ ఉండేటువంటి మాయాశక్తి కలదు అది దాంట్లో మార్పులు జరుపులు ఉండవు పూటస్థ అది తిట్టి గిట్టేది కాదు అది స్థిరంగా ఆ మాయాశక్తి అది అల్టిమేట్గా పరమేశ్వరులలో విలీనమైపోతుంది ఆ మాయాశక్తికే చైతన్యం కంటే భిన్నంగా అది ఉండలేదు కాబట్టి దానికి అక్షరపురుషుడు మాయాశక్తి అంటే జడప్రధాన నిర్దేశం మాయాశక్తి మా మాయాశక్తి వచ్చిన చైతన్యము అంటే చేతన ప్రధానం అని ఉంది అదే అక్షర అంటే చేతన నిర్దేశము అక్షరము అంటే జడ నిర్దేశము అది కొంచెం ఈ దీన్ని కొంచెం టెక్నికల్గా ఉంటుంది కాస్మాగని అంటారు కొంచెం టెక్నికల్గా ఉంటుంది మీరు దాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది భాష్యం ద్వౌ ఇమౌండు పృథగ్ రాశి కృతౌ రెండు రాశుల కింద తయారు చేశారు పురుషౌ ఇది ఉచితే ఈ రెండు రాశులకే పురుషులు నామకరణం పేరు పెట్టారు ఎందుకంటే సర్వము చైతన్యముల ఉంటుంది అవి జడములుగా భాషించినా చైతన్యమే జడములుగా భాషిస్తూ ఉంటుంది కాబట్టి పురుషవు అని నామకరణం చేశారు లోకే సంసారే ఎక్కడ ఈ పురుషులు లోకములు లోకములో ఉంటా ఓకే మొదటి పురుషుడు క్షర క్షరపీతి క్షర వినాశి ఏకో రాశి అపరపురుషండి క్షరపురుషుడు క్షర అంటే నశించేది క్షరతి ఇది క్షర నశించేది వినాశి ఇది ఒక రాశి వినా నశించేది ఒక రాశి ఈ నశించే ఈ భూతభౌతిక సృష్టి జగత్వేదికంతో అది ఉపాధిగా కలిగినటువంటి చైతన్యము కనుక పురుషశబ్దంతో నిర్దేశించారు అది ఒక రాశి ఇప్పుడు చూడండి పుట్టి బిట్టేది గొప్పదా పుట్టి బిట్టేదానికి ఆలంబనంగా ఉంటూ తాను పుట్టకుండా గిట్టకుండా ఉండేది గొప్పదా పుట్టకుండా గిట్టకుండా ఉండేది గొప్పది అది గొప్పది అంటే అది గొప్ప అది గొప్పది అంటే ఇది తక్కువది అర్థం ఇది అపరహ సెకండ్ క్లాసు అపరహ అంటే సెకండ్ క్లాసు టికెట్ చూపించి లోపల చూస్తుంటే మీ టికెట్ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా సెకండ్ క్లాస్ అయితే మీరు ఆ భోగిలోకి వెళ్ళండి అంటే అర్థమైతే ఈ భోగి ఏమిటనమాట ఫస్ట్ క్లాస్ కాదని టికెట్ ఉంది టికెట్ ఉంది నిజమే ఆ భోగిలోకి వెళ్ళండి అలాగే కుట్టిదిచ్చేటువంటి భూతభౌతిక సృష్టి ఏది కలదో దీన్ని ఒక పురుషుడుగా నిర్దేశించే సందర్భంలో క్షరపురుషుడు ఈ క్షర అంటే తక్కువ పురుష అక్షర తద్విపరీత భగవతో మాయాశక్తి అది ఇది అక్షర పురుషుడు అక్షరం నశించను అది ఏమిటది భగవంతుని యొక్క మాయాశక్తి భగవంతుని యొక్క మాయాశక్తి దీన్ని చాలా జాగ్రత్తగా కాంటెంపురేట్ చేసి తెలుసుకోవాల్సి మీరు మీకు అప్లై చేసుకోవచ్చు ఇదంతా కూడా కారణం ఏంటంటే ఆ చైతన్యం ఆ పురుషుడు మీరేగా ఆ పరమాత్మ ఉత్తమ పురుష అంటున్నాము అది పరమా ఆత్మయే ఉత్తమ పురుషుడు ఆత్మయే ఉత్తమ పురుషుడు అయినప్పుడు మీ లోపలే ఆత్మ ఉండాలి ఇది అనుభవానికి రావడానికి యోగ్యంగా ఉండాలి అదే శాస్త్రం మరి అంటే అదే మరి మీ అదే మీకు క్షర అక్షర మీరు గుర్తుపట్టగలగా కాబట్టి మీలోనే క్షరపురుషుడు అక్షల పురుషుడు ఉత్తమ పురుషుడు అన్నీ మీలోనే ఉన్నాయి ఈ విషయాన్ని అంతరం కూడా రేట్ క్లాస్లో మరింత సూక్ష్మంగా మనం పరిశీలిస్తాం ఓం ఓం నమో ఓం